గవత్పాదశంకర ఆహారస్వే వివిధోవతి ప్రియస్తాన ఈ టాపిక్ చూస్తే ఏమనిపిస్తుందంటే శ్రీకృష్ణుడు మూడు రకముల ఆహారమును మూడు రకముల యజ్ఞము తపస్సు దానము అనే వాటిని చెప్తున్నాడని అనిపిస్తుంది స్థూలంగా చూస్తే కానీ లోతుగా చూసినట్లయితే టాపిక్ ఇవి కాదు టాపిక్ నిష్ట శ్రద్ధ నిష్టాశ్రద్ధ పర్యాయపదములు ఒక వ్యక్తి యొక్క నిష్ట ఎటువంటిది సాత్వికమా రాజసమా తామసమా లేదా శ్రద్ధ అది వాడి స్వభావాన్ని బట్టి ఉంటుంది వాడి అంతఃకరణము దాని దాని సంరచన దాని స్ట్రక్చరు దాన్ని బట్టి వాడి శ్రద్ధ సాత్వికము కావచ్చు రాజసము కావచ్చు తామసము కావచ్చు కానీ ప్రతి శ్రద్ధను కలిగి ఉంటాడు శ్రద్ధ లేనివాడు ఉండడు శ్రద్ధామయోయం పురుష ఈ మానవుడు శ్రద్ధ శ్రద్ధతో నిండి ఉంటాడు శ్రద్ధామయ అంటే శ్రద్ధ ప్రచుర శ్రద్ధతో నిండి ఉంటాడు చూడండి పొద్దున్నే కుక్కని వాకింగ్ తీసుకెళ్తారు చూడండి ఎంత శ్రద్ధగా తీసుకెళ్తారు అలాగే లంచం పుచ్చుకునే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంత శ్రద్ధా భక్తులతో లంచం పుచ్చుకుంటారు లోభులు ధనాన్ని ఎంత శ్రద్ధతో పోగేస్తూ ఉంటారు భోగపరాయణులు ఆ భోగ్యములను ఎంత శ్రద్ధతో పోగు చేసుకుని సంపాదించి దాచిపెట్టుకుని భోగిస్తూ ఉంటారు కర్మపర కర్మానిష్ఠులు ఉంటారు కర్మపరాయణులు వాళ్ళు చాలా శ్రద్ధతో కర్మం చేస్తారు కాబట్టి ఉపాసకులు ఉంటారు భేదపూర్వకమైన ఉపాసన చేస్తూ ఉంటారు భేదమే సత్యమని చెప్పేసి గట్టిగా విశ్వసించి మరీ ఉపాసన చేస్తారు వాళ్ళు అభేదములను ఎంత శ్రద్ధని కలిగి ఉంటారంటే అభేదం అని ఎవడైనా అంటే మీద పడి రెక్కి అంత శ్రద్ధ అంత పట్టుదలతో ఉంటారు సో ఈ విధంగా శ్రద్ధామయోయం పురుష మంచిది అయితే ఒక మనిషిలో ఎటువంటి శ్రద్ధ ఉన్నదో మనకి ఎలా తెలుస్తుంది ఆ ప్రశ్న రెండు రకాలుగా అవసరం ఒకటి మనలో ఉన్న శ్రద్ధ తెలియాలి మనలో సాత్విక శ్రద్ధయా రాజసమా తామసమా తెలిసినట్లయితే మన శ్రద్ధను మనం డెవలప్ చేసుకుందుకు అవకాశం ఉంటుంది రాజస తామస శ్రద్ధలను దూరంగా పెట్టి సాత్విక శ్రద్ధను అలవరుచుకునే ఒక సందర్భం మనకు ఏర్పడుతుంది తెలిస్తే నెంబర్ వన్ నెంబర్ టూ ఇతరులతోటి మనం స్తంగమును కలిగి ఉండుట వాళ్ళతో స్నేహ స్నేహము ఇత్యాదులను చేసే ముందు వాళ్ళ యొక్క శ్రద్ధేతో మనకి తెలుసు సాత్విక శ్రద్ధ వారితో మాత్రమే స్తంగమును కలిగి ఉండాలి కాబట్టి ఈ రెండు కారణాలుగా శ్రద్ధను గుర్తుపట్టగలగాలి మనం ఎలాగా శ్రద్ధను గుర్తించడము అంటే వాళ్ళు చేసే పూజని పరిశీలిస్తే వాళ్ళ శ్రద్ధ ఎట్లు ఉండదు మనకి తెలిసిపోతుంది ఆ టాపిక్ మనం కవర్ చేసేసాము పూజ మాత్రమే కానక్కర్లేదు ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చుని కూర్చేస్తుంటే మనం లోపలికి దూరం చూస్తామా ఏమన్నాను పూజ మాత్రమే శ్రద్ధను గుర్తించుటకు హేతు కానక్కర్లేదు దాన్ని లింగము అంటారు పూజ అంటే పొగను బట్టి నిప్పును గుర్తుపట్టినట్టుగా పూజను బట్టి వాడి శ్రద్ధని పట్టేసేయచ్చు ఆహారీ ఇద వీరి శ్రద్ధ అని అర్థమైపోతుంది ఆ పూజను చెప్పేయచ్చు అలాగే వాడు తిని తిండిని బట్టి చెప్పవచ్చును ఆహారం అలాగే వాడు చేస్తే యజ్ఞం చేస్తాడు పూజ అంటే చిన్నది యజ్ఞం అంటే కొంచెం విస్తారంగా ఉంటుంది వాడు చేసే యజ్ఞాన్ని బట్టి వాడి శ్రద్ధని చెప్పేసేయొచ్చు అలాగే తపస్సు చేస్తారు కొంతమంది ఆ తపస్సుని బట్టి నిప్పులు తొక్కుతున్నాడు అనుకోండి ఉపవాసం ఉండి నిప్పులు తొక్కాడనుకోండి వాడి శ్రద్ధ తామస శ్రద్ధ అని సో తపస్సు కోరికలను తీర్చుకోవడం కోసం తల్లగింపులుగా తపస్సు చేశాడనుకోండి వాడి శ్రద్ధ రాజస్థ శ్రద్ధ సాత్వికమైన తపస్సు మనకి రాబోతోంది దాన్ని బట్టి వాడి శ్రద్ధ సాత్విక శ్రద్ధ అని తెలుస్తుంది కాబట్టి తపస్సు దానమును బట్టి కూడా వారి శ్రద్ధ తెలిసిపోతుంది కొంతమంది దానం ఇచ్చి ఆ దానము వీలైనంత ఎక్కువ మందికి ప్రచారం అయ్యేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు ఫోటోగ్రాఫర్ని పెట్టుకుంటారు వీడియోగ్రాఫర్ని పెట్టుకుంటారు వార్తలలో కూడా బహుళ ప్రచారం వచ్చేట్లాగా పెట్టుకుంటారు ఆ ఇచ్చిన దానము బహుళ ప్రచారం కావాలి నేను చూశాను ముగ్గురు కలిసి ఒక ఫ్యాన్ దానం చేశాను ముగ్గురు కలిసి అంటే నాలుగు వందల యాభై రూపాయలు ఆ రోజుల్లో ఇప్పుడు ఏముందో నాకు తెలీదు ఒక్క మనిషి నాలుగు వందల యాభై పెట్టుకోవడం కష్టం కదా ముగ్గురు కలిసి ముగ్గురు సందాకొన్న ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మూడు రెక్కల మీద మూడు పేర్లు రాయించుకుని అలా దానం చేశారు అలాంటి దానమును రాజస్వ దానము అని అంటారు కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి ఆ దానము యొక్క లక్షణాన్ని బట్టి కూడా ఆ మనిషి శ్రద్ధ ఎత్తిదో మనం గుర్తుపట్టవచ్చు ఈ కారణంగా ఈ నాలుగు అంశములను నేను చర్చిస్తున్నాను నువ్వు గమనించబోయి అని ఆయన అంటున్నాడు దీని మీద అవతారికి ఉంది కొంచెం విస్తారంగా ఉంది ఆహారాణా రస్య స్నిగ్ధాది వర్గత్రయ రూపేణ భిన్నా రథాక్రమం సాత్విక రాజస తామస పురుష ప్రియ ప్రదర్శనం ే ఆహారములను తీసుకుని చర్చ చేయబోతున్నారు ఏదో శ్లోకంలో ఇంట్రడక్షను ఎనిమిది నుంచి ఆహారములు ఎలా ఉంటాయి రస్యములు అంటే రసమును కలిగి ఉంటాయి రసం రసమును కలిగి ఉంటాయి ఆ వివరం వస్తుంది అప్పుడే చూద్దాము స్నిగ్ధ స్నిగ్ధ అంటే రెండు అర్థాలు కొంచెం ఆయిలీగా ఉంటుంది టేస్ట్ బ్లాండ్గా కూడా ఉంటుంది అంటే మరీ పంజెంట్ టేస్ట్గా కాకుండా కొంచెం బ్లాండ్గా ఉంటుంది అటువంటి ఆహారములు అలాగే ఇంకా మూడు వర్గముల కింద విభాగం చేశారు ఈ ఆహారములను మూడు శ్లోకాల్లో ఈ మూడు వర్గములలో చెప్పిన ఆహారములు భిన్న భిన్నాలుగా ఉంటాయి అవి క్రమంగా మొదటి వర్గమునకు చెందిన ఆహారము సాత్విక శ్రద్ధ కలిగిన పురుషులకు ప్రియముగా ఉంటుంది అయ్యా మీకు ఏమిటి మీకు చాలా ఏది మీకు బాగా నచ్చినది ఏదండి అన్నాడు అనుకోండి వంకాయ కారం పెట్టిపో నాకు బాగా నచ్చింది అన్నాడు అనుకోండి వాడు రాజశ్రష్ఠ శ్రద్ధ గలవాడు అయ్యి ఉంటాడు చికెన్ బిర్యానీ నాకు చాలా ఇష్టం ఉన్నాడు అనుకోండి వాడు తామ సృష్టి వద్ద గలవాడు అయ్యి ఉంటాడు నాకు సరళంగా కొంచెం కారం అది లేకుండా మీరు ఏదైనా సరళమైన ఆహారం ఇచ్చినట్లయితే సరిపడుతుంది అన్నాడు అనుకోండి వాడు సాత్విక అష్ట్రద్ధ గలవాడు సాత్విక పురుష ప్రియము సాత్విక ఆహారం అలాగా సాత్వికాహారాన్ని బట్టి పురుషుణ్ణి కాదు పురుషుని యొక్క సంస్కారాన్ని బట్టి ఆహారం వస్తుంది అలాగే రాజస శ్రద్ధ గలవాడికి ప్రియమైన ఆహారము రాజస ఆహారము ఆ విధంగా ఇక్కడ ఆ రకమైన క్లాసిఫికేషన్ ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఆ శ్రద్ధ వాడు సాత్విక ఆహారం తినేటువంటి స్వభావం కలవాడు అండి సపోర్ట్ అంటే వాడి శ్రద్ధ సాత్విక శ్రద్ధ అనమాట అటువంటి వాడికి శాస్త్రముపై ప్రీతి ఉంటుంది తర్వాత సత్సంగముపై ప్రీతి ఉంటుంది తర్వాత పుస్తకములను ఇష్టపడతాడు కొంతమందికి పుస్తకాలను చూస్తే చాలా అసహ్యం వేస్తుంది ఒళ్ళు నేను ఒక భార్యాభర్తలను ఎరుగుతున్నాను ఆ భర్తకి పుస్తకాల పురుగు ఆయనకు పుస్తకం ఉంటే ఇది అన్నీ మరిచిపోతాయి ఆమెకు పుస్తకం అంటే ఎవగింపు ఆవిడ వీటితోటి మరి ఆవిడ ఎలా కాపురం చేస్తుందో నేను అడగను కానీ మొత్తానికి చాలా కాలం కాపురం ఇండియాలో కాపురాలు చేస్తూ ఉంటాను అమెరికాలో అయితే విడాకులు తీసేస్తూ ఉంటారు ఆవిడకి పుస్తకాలు అంటే ఎవగింపు ఆవిడేం ఇది కనబడ్డ టేబుల్ మీద కనపడ్డా ఇలాగా పెట్టుకోవడం పుస్తకాలు అని చెప్పేసి అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడో పారేసి వచ్చేది మళ్ళీ ఈయన పాపం వెళ్లి అవన్నీ వెతుక్కు తెచ్చుకుని పెట్టుకునేవాడు పారేయడానికి వీరు లేదని ఈయన గట్టిగా చెప్తే ఆవిడేం చేసేదంటే సైజును బట్టి పుస్తకాలన్నీ సర్దేసి పెట్టేది పొడిగాటి సైజు పుస్తకాలన్నీ ఒక పొత్తిగా ఒక మందితో అలా పెట్టేది ఈతదేవిటి టాపిక్ ను బట్టి పుస్తకాలు పెట్టుకునేవాడేతను ఓ పొడుగాటి పుస్తకం ఓ పొట్టి పుస్తకం పక్క పక్కన ఉండేది ఇదేమిటి సర్దుకోవడం పిచ్చి సద్దుడు మూర్ఖుల్లో ఉన్నాడే వీడు చెప్తే వెండు తనకి తోచదు పొడిగాటి పుస్తకం పక్కన పొట్టి పుస్తకం పెట్టుకుంటారా ఎవరైనా అలా పెట్టుకోకూడదు పొడిగాటి పుస్తకం పక్కన పొడిగాటి పుస్తకం పెట్టుకోవాలి పొట్టి పుస్తకాలని ఓ చోటు పెట్టుకోవాలి అని ఆవిడేం చేసేదంటే ఈ పొడిగాటి పుస్తకాలనే ఓ చోటు అలా సర్దేసేది మొత్తం అందిరం ఇంకా పారాయడానికి వీలు లేని పరిస్థితుల్లో పారాయడమే ప్రిఫరెన్స్ ఆవిడికి అలా సర్దేసేది వీడు తలపట్టుకుని అయ్యో అయ్యో మళ్ళీ నా పుస్తకాలన్నీ విశిష్టంపై ఈ పుస్తకం ఎక్కడుంది ఆ పుస్తకం ఎక్కడుంది అని పాపం అలాంటి కుటుంబాన్ని ఒకటి నేను ఎరుగుదను కాబట్టి ఈ పుస్తక ప్రీతి గలవాడు సాత్విక శ్రద్ధ గలవాడు అమ్మగారికి రాజస్వ శ్రద్ధ కాబట్టి అలాంటి సందర్భాలు ఉంటాయి ఒకప్పుడు రివర్స్ కూడా అవ్వచ్చు సో అలాగే వాడు చేసే వ్రతమును బట్టి వాడు చేసే తీర్థయాత్రని బట్టి వాడు తీర్థయాత్ర చేస్తారు దానిని బట్టి కూడా వాడి అంతఃకరణాన్ని మీరు గుర్తించగలుగుతారు సాత్వికుడికి సాత్వికమైన శాస్త్రము సాత్వికమైన సంఘము అంటే సత్సంగము సాత్వికమైన వార్తాలాపము సాత్వికమైనటువంటి పుస్తకములు అలాగే వ్రతము తీర్థము త్యాదులు రుచిస్తాయి అలాగే రాజసులకు రాజస లక్షణము గలవి రుచిస్తాయి సో కనుక సాత్వికుడు రుచి సాత్వికుడికి సాత్వికాహారము ఉందే ప్రీతి ఉంటుంది అలాగే సాత్విక వ్యక్తులతోటే సంఘాన్ని కూడా అతడు ఇష్టపడతాడు సో ఆ విధంగా బట్టి స్తంగము కూడా నిర్ధారితమవుతూ ఉంటుంది మృగా మృగై స్తంగమనువ్రజంతి అని ఓ శ్లోకం ఉంది పంచతంత్రంలో ఎప్పుడో చిన్నప్పుడు మళ్ళించాం లేళ్లు మీరు ఎప్పుడైనా సఫారీకి వెళ్ళినట్లయితే లేళ్ళన్నీ కలిసి ఒక గుంపుగా ఉంటాయి జిరాక్సులన్నీ కలిసి ఒక గుంపుగా ఉంటాయి ఏనుగులన్నీ కలిసి ఒక గుంపుగా ఉంటాయి సింహం మటుకు ఏకంగా ఏకం ఒంటరిగా ఉంటుంది అది సంఘాన్ని ఇష్టపడదు అది ఏకాంతంగానే ఉంటుంది గోవులన్నీ కలిసి గావస్య గోభి తురగా స్థురంగై వులన్నీ ఆవులతో కలిసి మందలా ఉంటాయి ఒకవేళ ఒక ఆవు ఆవుల మంద నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ మందలో చేరుతుంది గుర్రములు అన్నీ కలిసి ఒక మంద ఉంటాయి అంటే అడవిలో వైల్డ్ హార్ట్స్ ఉంటాయి మూర్ఖాశ్చ్య మూర్ఖ ఇది కలిసి ఒక అసోసియేషన్ పెట్టుకుంటారు ప్రపంచ మూర్ఖ మహాసభ అనేది ఒక ఇయర్లీ కన్వెన్షన్ కూడా ఉంటుంది దానికి అధ్యక్షుడు ఎవరు ఉంటాడు మూర్ఖుడు ఉంటాడు సెక్రటరీ ఎవరు ఉంటారు మూర్ఖుడు ఉంటాడు తర్వాత వెల్కమింగ్ స్పీచ్ ఎవరు ఇస్తారు ఒక మూర్ఖుడు వెల్కమింగ్ స్పీచ్ ఇస్తాడు అలా ఉంటుంది మూర్ఖాస్ మూర్ఖై సుధీయ సుధీభి పండితులు బుద్ధిమంతులు బుద్ధిమంతులతో సంఘాన్ని సో సమాన శీలం వ్యసనేషు సఖ్యం స్వభావం సమానంగా ఉండాలి వ్యసనం సమానం తాగుబోతులు తాగుబోతులతోటి స్నేహం చేస్తారు ఈ స్మోకింగ్ పీపుల్ ఉంటారు ఈ మధ్యకాలంలో స్మోకింగ్ ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేసి పారేశారు ఇప్పుడు వాడు విమానంలో అనౌన్స్ చేస్తాడు స్మోక్ ఫ్రీ విమానంలో స్మోకింగ్ చేయడానికి వీలు లేదు తర్వాత విమానం దిగుతోంది ఫలానా ఎయిర్పోర్ట్ లో దిగుతోంది న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో దిగుతోంది న్యూయార్క్ ఎయిర్పోర్ట్ ఈజ్ అ స్మోక్ ఫ్రీ ఎయిర్పోర్ట్ అక్కడ స్మోక్ చేయడానికి వీలుండదు ఒక డెసిగ్నేటెడ్ ఏరియా ఉంది ఆ ఏరియాలోనే స్మోక్ చేయాలి చుట్టూ క్లోజ్ డోర్స్ పెట్టి పైన ఎగ్జాస్ట్తో పెట్టి ఆ లోపల పోయి స్మోక్ చేసుకోవాలి కాబట్టి విమానం దిగుతూనే వీడు బెంగతో దిగుతాడు ఎక్కడ స్మోక్ చేయాలో తెలియక స్మోకర్ విమానం అంతా స్మోక్ చేయడానికి లేదు దిగిన తర్వాత కూడా స్మోక్ చేయడానికి ఖర్చుడి అప్పుడు వీడికి తోడు ఇంకోహిద్దరు ముందు నేను చూశాను వాళ్ళు దోస్తులు అయిపోతారు విమానం దిగుతుండగానే ఎక్కడ స్మోక్ తెలుస్తున్నా అంటే వీళ్ళు ఒక గ్రూప్ అయిపోతారు అయిపోయి ఆ డెసిగ్నేటెడ్ ఏరియా ఎక్కడుందో వెతుక్కుని అక్కడికి పోతారు ఒక గ్రూప్గా పోతారు వాళ్ళు వాళ్ళకి ఒకరికి ఒకళ్ళు తెలుసున్న వాళ్ళు కాదు కానీ ఈ సిగరెట్ మూలంగా స్నేహం ఏర్పడుతుంది అలాగే పేకాటగా వీళ్ళు ఉంటారు వాళ్ళు వివాహానికి వెళ్తారు రెండు వందల మందో మూడు వందల మందో గెస్టులు ఈ వివాహానికి వచ్చిన గెస్ట్లు వీళ్ళందరూ అనవసరం వివాహానికి అయినా మరి వస్తారు ఏం చెప్తాం వీళ్ళు పంచి పెడతారు కాదు వాళ్ళు వస్తారు వీళ్ళు పంచిపెట్టడం అనవసరం వాళ్ళు రావడం అనవసరం కానీ మరి అలాగుంది లోక వ్యవస్థ వీళ్ళందరూ వస్తారు ఖాళీగా ఉంటారు ఏం చేయాలో తోచదు ఇంకా పెళ్ళి ఎప్పుడో ఒంటి గంట కూడా రాతే ఈ వివాహ ముహూర్తాలు అర్ధరాత్రి పన్నెండు అయితే కానీ వాళ్ళకి ముహూర్తం దొరకదు పొగలు ముహూర్తాలు దొరకవు వీళ్ళకి మరి దేం ప్రారంభమో నాకు అర్థం రాత్రి రెండు అంటాడు రాత్రి రెండు పదిహేను ఉదయం తొమ్మిది పదిహేనుకి చేసుకోవచ్చు కదా వాడు అలాగే పెడతాడు ముహూర్తం దానికి ఏదో ఉండేదో చెప్తారు ఏదో కథ చెప్తాడు వాట్ ఎవరు సో వీళ్ళు రాత్రి రెండు పదిహేను దాకా వీళ్ళు తెలివిగా ఉండాలి అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పేకాట ఆడి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళు కలుసుకుంటారు మనకి తెలియదు వాళ్ళు ఎలాగో కలుసుకున్నారా కలుసుకునే ఒక కార్నర్ ఒకటి చూసుకుని అక్కడ పేకాట ఆడుకుంటూ సమాన శీలం యశనేషు సఖ్యం కాబట్టి ఈ సాత్విక రాజస్వ తామస శ్రద్ధలకు మానవ జీవితంలో మానవ ప్రవృత్తిలో అన్ని అంశములలో కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర గలదు దాని గురించి మనం ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాము రస్యస్నిగ్ధాదిషు ఆహార విశేషు ప్రీత్యతిరేకేణ సాత్వికత్వం రాజసత్వం తామసత్వంచబుద్ధ్వా మనిషి యొక్క సాత్విక స్వభావాన్ని రాజస స్వభావమును తామస స్వభావమును కూడా మీరు తెలుసుకోవచ్చు ఎలాగా లింగముతో లింగము అంటే పర్వతో వణిమాన్ ఆ పర్వతము అగ్నిపర్వతము అంటే దాని గర్భమునందు అగ్ని గలదు మీకు ఎలా తెలిసింది చూశారా అంటే ధూమాత్ ఆ పైన పోగొస్తోంది కనుక అదే అగ్నిపర్వతం అయి ఉంటుంది అని మీరు తెలుసుకుంటారు అలాగే మనిషిని చూడగానే ఆయన చొక్కా వేసుకున్నాడు లేకపోతే కండువా వేసుకున్నాడని ఆ బేసిస్ మీద సాత్వికుడు రాజస్సుడు అని నేను చెప్పడానికి అవకాశం ఉండదు కానీ వారి ప్లేటు వారి ఆహారం ప్లేటు చూస్తే చెప్పేసేయచ్చు వారి భోజనం ప్లేట్ పెద్ద చూసేనా సో దాంట్లో ఉండే ఆహారము రహస్యము స్నేగ్ధము అని చెప్పబోతున్నారు వారి సాత్విక ఆహారం ఆ విధంగా ఉన్నట్లయితే సరే ఈయన సాత్వికుడు సాత్వికుడు అయి ఉంటాడు ఆయన తిని తిండి ఆ సాత్వికమవడమే కాదు ఆయన స్వభావం సాత్వికమవుతుంది ఎందుకంటే ఆయన ఏది రుచిస్తోంది అనే దానిని బట్టి ఆయన స్వభావాన్ని చెప్పేయచ్చు ఇప్పుడు బఫే పెడతారు బఫేలో చాలా ఐటమ్స్ ఉంటాయి చాలా ఐటమ్స్ ఉంటాయి వీడు మొట్టమొదట మిరపగా బజ్జీల దగ్గరికి వెళ్ళాడు అనుకోండి అంటే రాజస్వ స్వభావంలో ఉన్నాడు అని అర్థం లేకపోతే అలాంటివి ఇంకా ఏవో ఐటమ్స్ ఉంటాయి మాంసాహారం కూడా పెట్టారనుకోండి బఫెలో పెట్టాను అనుకోండి సపోజ్ ముందు ముందు అక్కడికే పోయాడు అనుకోండి అంటే తామస స్వభావంలో ఉన్నాడనమాట అలా కాకుండా కొంచెం రైసు సం పెరుగు తీసుకుని ఏదైనా చిన్న స్వీట్ తీసుకుని కాలక్షేపం చేసాడు అనుకోండి వాడు సాత్విక స్వభావం గలవాడి పిండిని బట్టి వాడి ప్లేట్ని బట్టి వాడి స్వభావాన్ని మీరు నిర్ణయించవచ్చును అంటున్నారు భాషకారులు ఆహార విశేషముల ఎందు వ్యక్తికి ఉండే ప్రీతి యొక్క అతిశయమును బట్టి వాడికి ఎక్కువ ప్రీతి ఏది వేటిపై ఉన్నది అనే దాని అది లింగము ప్రీత్యతి ప్రీత్యతిశయన లింగేన అది లింగము లింగము అంటే ధూమము లింగము పర్వతో వన్మాన్ ఆ వన్మత్వమునకు లింగం ఏమిటి అలాగే అయ్యా మీకు ఆహారం ఏది బాగా ఇష్టం అండి మీకు మీకు ఏది బాగా ఇష్టము పిజ్జా కోక్ అంటే నాకు చాలా ఇష్టమన్నాడు అనుకోండి ఆయన రాజస్వ స్వభావం గలవాడై ఉంటాడు ఆయన దగ్గర మీరు బ్రహ్మసూత్రాలు లేకపోతే గీత మొదలైనవి మొదలు పెడితే ఏమీ సందర్భంగా ఉండదు అది వర్కౌట్ కాదు అలాగే కాబట్టి లింగం ఆ విధంగా మీరు ఆహారాన్ని ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని నిర్ధారించేటువంటి లింగముగా మీరు మాడుకోవచ్చును అని భాష్యకారులు ఎలా చేస్తున్నారు మీరు కూడా మీ స్వభావాన్ని రాజసము నుండి తామసమును సాత్వికము వైపుకి తీసుకుపోవాలి అని మీరు అనుకుంటే మీరు ఆ రకమైన ఏర్పాటు చేసుకోవచ్చు స్వభావం అన్నది మనం నిర్మాణం చేసుకున్నదే అదేదో పుట్టుకతోటి వచ్చేసిందని చెప్పేసి సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు దాన్ని మార్చుకోవడానికి అవకాశము కలదు అందుకోసమే శాస్త్రం స్వభావాన్ని మార్చడం సంభవము కాదు అన్నట్లయితే శాస్త్రము వ్యర్థమైపోతుంది శాస్త్రం మనకి బోధించి స్వభావాన్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్తుంది అనమాట స్వరూపాన్ని మార్చడం సంభవం కాదు స్వభావాన్ని మార్చడము సంభవము మంచిది సో ఈ లక్షణములను తెలుసుకుని తెలుసుకుని ఏం చేయాలి రజస్తమో లింగా ఆహారానాం పరివర్జనార్థం ఇప్పుడు ఈ ఈ రకంగా ఉంటాయి ఇవి తమస్తు తమోగుణమునకు లింగములు రజోగుణమునకు లింగములు అని తెలిసే ఏం చేయాలి ఏం చేయాలి ఏంటండి రజోగుణ లింగములో రజోగుణం కేటగిరీలో వచ్చే ఆహారములనన్నింటినీ దూరంగా పెట్టాలి తమోగుణం కేటగిరీలో పడే ఆహారములను దూరంగా పెట్టాలి అందుకోసం అలాగే సత్వలింగాంచ ఉపాదానార్థం సత్వగుణమునకు లింగములు అవుతూ ఉండే ఆహారములు ఏవైతే ఉంటాయో వాటిని స్వీకరించాలి సత్వగుణానికి సంబంధించిన ఆహారములు ఉంటాయి మనకి చూడగానే తెలుస్తుంది ఆ శ్లోకాలు రాబోతున్నాయి వాటిని స్వీకరించారు భగవద్గీతలో ఆహారముల గురించి మంచి విచారం జరిగింది నేను ఈ విచారాన్ని ఎంతో ఉత్సాహంగా నేను తోట చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏమండే ఇది న్యూట్రిషన్ క్లాసా గీత క్లాసా అని అడిగారు సిన్సియర్గానే అడిగారు అడిగితే నేను చెప్పాను గీత క్లాసేనండి అని చెప్పారు మా న్యూట్రిషన్ మీద పాఠం చెప్తున్నట్టు అనిపించిందండి అన్నారు అది ఒక కాంప్లిమెంట్గా నేను స్వీకరించిన అది ఒక కాంప్లిమెంట్ అని నేను అనుకున్నా అది మీకు చెప్పాను అంటే గీత అంత సైంటిఫిక్ టెక్స్ట్ చెప్పడం కోసం చెప్పాను ఎందుకంటే సమాజంలో కథలు కాకరకాయల ప్రచారము ఆ ప్రచారంలో భాగంగా సూపర్ స్పిషన్స్ ప్రచారం చేయటము అనేది సమాజంలో బాగా విస్తారంగా నడుస్తూ ఉన్నది ఆ కారణంగా రాంగ్ మెసేజ్ సమాజంలోకి చాలా లోతుగా వెళ్ళిపోయింది మెసేజ్ వెళుతున్నంత వరకు సంతోషం ధర్మానికి సంబంధించిన మెసేజ్ సమాజంలోకి వెళ్ళటము అది అభీష్టము కానీ ఆ మెసేజ్ రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతూ ఉండడము చాలా దురదృష్టకరము కాబట్టి భగవద్గీత అని ఒకడు విని ఇది న్యూట్రిషన్ క్లాస్ లాగా నాకు అనిపించింది అన్నాడంటే ఇట్స్ ఎ కాంప్లిమెంట్ ఆ ప్రాముఖ్యము గలదు ఇక్కడే కాదు ఇంకా ఇంకా నాలుగో అధ్యాయంలోనో ఐదో అధ్యాయంలోనో శ్లోకాలు ఉన్నాయి అక్కడ కూడా ఆహారం గురించి శ్రీకృష్ణుడు తగినంత ప్రాముఖ్యమును మనకి చూపిస్తున్నాయి కనుక ఆహారము ఈ లింగము ఈ మూడు రజోలింగము తమోలింగము సత్వలింగము ఈ ఆహారము అని తెలియటం ద్వారా మనము సత్వగుణాన్ని పెంపొందించుకునే ఆహారాన్ని స్వీకరిస్తాము ఇతర ఆహారములను విడిచిపెడతాము దీంట్లో ఇంకో రహస్యం ఉంది మీరు సత్వగుణ ప్రధానమైన ఆహారం తీసుకుంటే మీకు డయాబెటీస్ రాదు బీపీ రాదు ఈ రెండు మోస్ట్ డేంజరస్ థింగ్స్ డేంజరస్ ఎందుకంటే వాటిని వ్యాధులుగా అనుకోరు జనాలు డైబెటీస్ వ్యాధి అనుకోరు ఇప్పుడు క్యాన్సర్ వస్తే వ్యాధి వచ్చిందనుకుంటాడు లేకపోతే కురుపు వేసింది అనుకోండి గడ్డ అది వ్యాధి అనుకుంటాడు కానీ డైబెటీస్ వ్యాధి అనుకోరు కొంతమంది డైబెటీస్ది అదొక గొప్ప లక్షణం అనుకుంటాడు అసలు చాలా గొప్ప వాళ్ళకు ఉండాల్సిన లక్షణం డైబెటీస్ లేకపోతే వాడు అసలు గొప్పవాడే కాదు నాకు ఒక ఆయనకు పెద్ద పొట్ట ఉన్నది ఏమిటంటే పొట్ట తగ్గించండి అని చెప్పాడు ఒక డాక్టర్ అంటే ఆయన అన్నాడు పొట్ట లక్ష్మికి చిహ్నము నీకు తెలీదు అన లక్ష్మీకి చిహ్నము ఇటువంటి మూర్ఖత్వంలో పడ్డారనుకోండి They are also in the world. Diabetes is the mother of all diseases. Diabetes is the inside of the body. It's called Dola. It's called Paik. It's called Decalamish Street. It's called Asit. It's called Asit. If you look at the photo of the internet, what a beautiful door it is. That's why it's called Dola. But in the inside, there's a little tick-tock, Dola. లోపల ఏమి ఉండదు అదంతా చెద పురుగు తినేస్తాయి అలాగే మన మిత్రుడు సఫారీ సూట్లో ఉంటాడు సఫారీ సూట్లో నల్ల కలెట్టుకుని పెళ్లి వారికి ఇలా నడుచుకుంటూ వస్తాడు వాడు లోపల డైబెటీస్ ఉంటుంది సఫారీ సూట్ లోపల డెకలామ్డోర్ వెనకాల చెద పురుగులు ఉన్నట్టుగా డైబెటీస్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అది మెటబాలజ్ డిసీజెస్ అంటే మనం తిని తిండి రాగి పానీయము వీటిపై ఆధారపడి వచ్చే రోగం అదేదో బ్యాక్టీరియాని బట్టి లేకపోతే ఏదో ఆర్గన్లో ఏదో డిఫెక్ట్ని బట్టి వచ్చింది కాదు కాదు అది కాబట్టి ఆహారము సాత్వికాహారం తీసుకునేవాడికి డైబెటీస్ జరిగినప్పుడు రాదు బీపీ కూడా అంతే బీపీ అది డిసీజ్ అని ఎవడం అది అది ఉంటుందని ఆ మాత్రం బీపీ ఉంటుంది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే దానివలన అనేక సమస్యలు వచ్చే అవకాశం రెండు సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది ఒకటి హార్ట్ అటాకు రెండు స్ట్రోకు హార్ట్ అటాక్ వస్తే పర్వాలేదు తొందరగా ఈ తాపత్రయం వదిలిపోతుంది భగవంతుడి దగ్గరికి తొందరలో చేరుకోవచ్చు ఇక్కడ ఉండే విభిక్ష కోసం దట్టాలు పడతాం ఇలాగ అవసరం ఉండదు కానీ స్ట్రోక్ వస్తే మాత్రం సమస్య కాబట్టి బీపీని కూడా మనం దూరంగా పెట్టాల్సి సాత్విక ఆహారం ఉండే సాత్విక ఆహారం తీసుకుంటే సరిపడుతుంది ఇంకొక పాయింట్ కూడా చెప్తా పూర్వం క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని ప్రశ్న ఉండేది సైన్స్లో మెడికల్ ఫీల్డ్లో ఇప్పుడు ప్రశ్న అధికారు ఇప్పుడంతా ఉంటాయి అయింది క్యాన్సర్ ఎందుకు రాలేదు అని ప్రశ్న ఎందుకంటే ప్రతివాడి దేహంలో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి బయట నుంచి కొత్తగా ఏమీ రానక్కర్లా ప్రతి దేహంలో ఎవ మిలియన్ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి అవి మొత్తం దేహం అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాయి ఏ అవయవము కూడా వాటిని దరిదాపులకు రానివ్వదు ఏ అవయవం దగ్గరికి వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టము ఈ క్యాన్సర్ సెల్స్ని తరిమి కొడుతూ ఉంటుంది దాంతో దేహం అంతా ఎక్కడైనా చోటు దొరుకుతుందా అని సంచారం చేస్తూ ఉంటాయి వాటికి చోటు దొరకదు కానీ పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఈ క్యాన్సర్స్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ అవుతుంది అంచేతనే క్యాన్సర్స్ లో మెజారిటీ క్యాన్సర్స్ ఓల్డ్ ఏజ్లో వస్తాయి ఓల్డేజ్లో క్యాన్సర్ వచ్చిందంటే అది సహజమే తప్ప అసహజమేమీ కాదు ఎందుకంటే ఉన్న క్యాన్సర్ సెల్స్ ఇన్ని సంవత్సరాల నుంచి దేహంలో ఉండి అక్కడే నివాసం పెట్టుకున్నటువంటి ఆ మేనేజ్మెంట్ సెల్స్కి ఏదో ఒక అవయవము అక్కడ ఇమ్యూనిటీ కొంత వీక్ ఉండడం చేత ఏదో ఒక అవయవం దొరుకుతుంది ఆ అవయవంలో ఆ క్యాన్సర్ ప్రకటమవుతుంది పురుషులలో ప్రాస్టేట్లో చాలా రొటీన్ గా ప్రకటన అవుతుంది సో మచ్ సో ఎఫ్ ఫెడరల్ డ్రగ్ అథారిటీ రెగ్యులేషన్స్ అమెరికా వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారం డెబ్బై ఐదేళ్ల వయస్సు దాటిన పురుషుల మగవాళ్లయ్యందు ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నాస్టిక్స్ చెయ్యద్దని వాళ్ళు చెప్పారు ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నాస్టిక్స్ ఒకటి ఉన్నది ఏదో పిఎస్ఏ ప్రోటీన్ టెస్ట్ ఏదో చేస్తే దాన్ని ఉందా లేదా పట్టుకోవచ్చు డెబ్బై ఐదేళ్ళు దాటిన తర్వాత చేయవద్దు ఎందుకంటే తీరా చేస్తే అది ఉందే ఉందేనే పాజిటివ్ అయ్యే అవకాశమే ఉంటుంది మనం హైగా ఉన్నవాడిని మీరు డిస్టర్బ్ చేసినట్టు అది చాలా కామన్ థింగ్ బిటెల్స్ కాబట్టి క్యాన్సర్ ఇదంతా ఎందుకు చెప్పానంటే క్యాన్సర్ సెల్స్ దేహంలో ఉంటాయి అవి ఎక్కడ సెటిల్ కాకుండా ఆ దేహం చిత్త చిగురు దాకా ఆరోగ్యంగా ఉండాలి అది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఎస్ అది ఎప్పుడు పాసిబుల్ అంటే మీరు సాత్విక ఆహారం తీసుకుంటుంటే ఇంచుమించు క్యాన్సర్ అనేది దరిదాపులకి రాకుండా దేహాన్ని దేహయాత్రని ముగించవచ్చును ఒకవేళ క్యాన్సర్ అనేది ఏదో టైంలో రావాల్సింది వచ్చింది అని వచ్చినా దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసి దేహయాత్రని ముగించవచ్చు కాబట్టి క్యాన్సర్ మొదలైన జనులలో భీతిని కలిగించేటువంటి వ్యాధుల విషయంలో కూడా సాత్విక ఆహారము తోటి మీరు దాన్ని దూరం పెట్టగలుగుతారు ఇంకా ఇలా చెప్పమంటారా మీకు ఇలాంటి విషయాలు ఇదొన్ మా ఇంట్లో ఈ నెలలో ఎక్కువ పోలీసు ఇంకోటి అయితే చెప్తాదండి క్లీవ్ల్యాండ్ క్లినిక్ అది మెయిన్ క్లినిక్ అని పెద్ద పెద్ద రీసెర్చ్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాటి నుంచి ఒక పేపర్ ఒకటి వచ్చింది పెద్ద పేపర్ నేను స్టడీ చేశాను అది నేను జరిగాను హార్ట్ డిసీజెస్ మీద మనం తీసుకునే ఫుడ్ యొక్క ఎఫెక్ట్ మీద సంబంధించిన పేపర్ మీరు గూగుల్కి వెళ్ళి తీసుకోవచ్చు సాధారణంగా హార్ట్ డిసీజెస్ జెనిటిక్ జెనెటిక్ ఓరియంటేషన్లో ఉంటాయి అంచేతనే మీరు కార్డియాలజిస్ట్ డిగ్రీకి వెళ్ళగానే ఆయన మొత్తం మన హిస్టరీ అంతా అడుగుతాడు వైద్యుడి కింద కాకుండా ఏదో హిస్టరీ రాస్తున్నట్టుగా రాస్తూ ఉంటాడు పేజీలు పేజీలు లింకుతూ ఉంటాయి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో అలా మొదలు పెడతాయి ఎందుకంటే ఆ జెనెటిక్ ఎలిమెంట్ ఎక్కువ కార్డియాక్ టేష్యూస్ దగ్గరకు వచ్చేప్పటికీ జెనెటిక్ ప్రాబ్లమ్స్కి అవకాశం ఎక్కువ ఈ మేయో క్లినిక్ లో వాళ్ళు చేస్తున్న రిసెర్చ్ ప్రకారం సాత్విక ఆహారం వాళ్ళు వాళ్ళు లిస్ట్ అది అంతా సాత్విక ఆహారము మీరు సాత్విక ఆహారాన్ని కనుక తిన్నట్లయితే జెనెటిక్ గా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు కూడా కార్డియాక్ ప్రాబ్లమ్స్ రాకుండగా తమని తాము కాపాడుకోగలుగుతారు అని ప్రూవ్ ఇది నేను కొంతమంది సూడో సైన్స్ చెప్తారు సూడో సైన్స్ అంటే ఏదో సైన్స్ లాగా వినిపించేట్లా చెప్తారు ఆ సూర్యుడి నుంచి కిరణాలు వస్తూ ఉంటాయో ఆ కిరణాలు మనం కుండల మీద ఆవకాయ కుండల మీద వాటి మీద పడతాయని ఇలాగంటి సూడో సైన్స్ ఏదో చెప్తూ ఉంటాను దర్భ పొలాలు వేస్తే పడవని ఇలాగంటి సూడో సైన్స్ ఏదో చెప్తాను నేను అలాంటి సూడో సైన్స్ చెప్పట్లేదు నేను మీకు మోస్ట్ ఫిగరస్ సైన్స్ చెప్తున్నాను అదేమంటే జెనెటిక్గా హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం సెవెంటీ టు ఎయిటీ జెనెటిక్ రీజన్స్ తోటి వీడికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశము కలదు అనే వాడికి కూడా హార్ట్ అటాక్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి సాత్వికాహారము దివ్యంగా రామ బాణం వలె పనిచేస్తుంది అంతటి ప్రాముఖ్యం సాత్వికాహారాన్ని కలదు ఎలా అయితే నేను చెప్పాను మీరు ఆహారాన్ని మార్చడం ద్వారా మీ స్వభావాన్నే మీరు మార్చగలుగుతారు అని ఆ విషయం మీకు నేను మనవి చేశాను అదేవిధంగా మీరు ఆహారాన్ని సరైన విధంగా తీసుకోవడం ద్వారా మీ క్యాన్సర్ మొదలైన వ్యాధులను దూరం పెట్టడమే కాకుండా జెనిటిక్గా రాదగిన హార్ట్ ఇష్యూస్ని కూడా మీరు దూరం పెట్టగలుగుతారు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు తినే ఆహారం మీద మీరు మనసు పెట్టండి ధ్యాస పెట్టండి దాన్ని అర్థం చేసుకోండి మీ కిచెన్ హ్యాబిట్స్ని మార్చుకోండి మీ ఇంట్లో వంట చేసే విధానాన్ని మార్చుకోండి అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని నేను ఈ మాట గత ఇరవై సంవత్సరాల నుంచి పాఠం చెప్తున్నా చాలా మంది అనుకుంటారు ఈయన ఇరవై ఏళ్ళ నుంచి ఉపనిషత్తులు చెప్తున్నాడు అనుకుంటారు నేను చెప్పే ఉపనిషత్తు ఇదే ఆహారోపనిషత్తు ఎందుకంటే నా కోరిక ఏమిటంటే నాకు బలమైన కోరిక ఒకటి ఉండిపోయింది అది తీరుతుందో తీరదో ఒకప్పుడు తీరుతుందో ఒకప్పుడు తీరదు కోరికలు ఉండకూడదని చెప్తాను కానీ ఈ కోరిక నేను పెట్టుకునే ఉన్నా అదేమిటంటే ఈ క్లాసులో కూర్చున్న వాళ్ళందరూ ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలి అని నా కోరిక నాకు పెద్ద కోరికది ఈ కోరిక మరి ఏం తీరుతుందో ఏం తీరదో చూడాలి కానీ కొంతమంది రోగాలు తెచ్చుకుంటారు చెప్పిన వినరు తర్వాత కొంతమంది ఆరోగ్యం ఒకటే కాదు సుఖశాంతి సుఖశాంతి మానసికమైన విషయం అలాగే చెప్పుకోకండి ఈకోటిస్టిక్ స్ట్రబుల్స్లో పడకండి అని నేను చెప్తూ ఉంటాను అది కూడా బుద్ధికి తెచ్చుకోరు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి మీ జీవితము శారీరకముగా మానసికముగా పూర్ణముగా హ్యాపీగా ఉండాలంటే సాత్వికమైన ఆహారము మొదటి మెట్టు ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాదు స్వభావం కూడా సాత్వికంగా తయారైందంటే మీరు సుఖశాంతులతో ఉంటారు మీకు మీరు జీవితంలో మీకు ఏవైనా క్లాషెస్ కాన్ఫ్లిక్ట్ ఘర్షణ అంతరంగంలో ఒక ఘర్షణ మీకు అనుభవానికి వస్తున్నట్లయితే అంటే మీరు ఏదో ఇష్యూస్లో తగులుకొని కా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే దానికి బాహ్య కారణములు ఇతర వ్యక్తుల కారణమని అలా అనిపిస్తుంది అజ్ఞానం చేత మీరు కనుక ఒక్క పిస్తలు తెలివితేటలతో చూడగలిగితే దానికి కారణము మీ రాజస్వాలే మీలో ఆ రజోగుణము ఉన్నటి చేతనే మీకు ఘర్షణ జీవితంలో నిర్మాణమవుతుంది తమో గుణం ఉంటే ఇంకా వేరే చెప్పనే అక్కర్లేదు ఆ ఆ గుణాన్ని మీరు న్యూట్రలైజ్ చేసి సాత్వికముగా మీరు ఉండగలిగితే ఇప్పుడు మీకు అనుభవానికి వస్తున్న ఘర్షణలన్నీ కూడా అలాగే శరత్కాల మేఘముల వలె చల్లా మీరు శాంతముగా సంతోషంగా ఉండగలుగుతారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆహార వ్యవస్థని మీరు రీఆర్గనైజ్ చేసుకోవాలి మీరు తినే ఆహారాన్ని దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ నంతా కూడా మీరు రీఆర్గనైజ్ చేసుకోవటం అత్యావశ్యకము అది ఊరికే జనరల్ డిస్కషను సో కంటిన్యూ చేసే మనం సత్వలింగము కలిగిన ఆహారమును స్వీకరించాలి రజస్తము లింగములుగా ఉండే ఆహారములను దూరం పెట్టాలి తర్వాత యజ్ఞాదులు ఊరికే లోకంలో ఏ కర్మ చేసుకోండి ఆ కర్మ చేసుకోండి అని ప్రచారం చేస్తూ ఉంటారు మెసేజింగ్ ప్రచారం అధికంగా ఉన్నది ఐదారు టీవీ ఛానల్స్ వెర్ణాకుల తెలుగు భాషలోనే ఐదారు టీవీ ఛానల్స్ ఒక ప్రచారం చేస్తూ ఉంటాయి అవి కేవలం మేము ధర్మం ప్రచారం చేయడానికే ఉన్నాము అని వాళ్ళు అనుకుని అలా నడుము కట్టేసి ట్వంటీ ఫోర్ ప్రచారం చేస్తూ ఉంటారు ఆ ప్రచారంలో ప్రధానంగా రెండే అంశాలు ఉంటాయి ఒకటి కర్మలు ఈ కర్మ చేయండి ఆ కర్మ చేయండి రెండు ఉపాసనలు ఈ దేవతను ఉపాసన చేయండి ఆ దేవతను ఉపాసన చేయండి కర్మ యొక్క రహస్యం తెలియకుండా కర్మని ప్రచారం చేస్తాడు ఉపాసన యొక్క తత్వము తెలియకుండా ఉపాసనని ప్రచారం చేసి వాళ్ళు చేస్తుంటే ఆ కర్మలు ఉపాసనలు ఎలా ఉంటాయంటే చాలా రాంగ్ మెసేజింగ్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి ఈ మాటలు నాలాంటి పుట్టిగాడు ఎవడో చెప్పాలి తప్ప మీకు ప్రతి వాడు మాటలు కాదు బహుశా మీరు వినకపోవచ్చు ఎటువంటి మాటలు బహుశా మీరు వినకపోవచ్చు నాతో చెప్పారు చాలామంది అలాగా నాతో చెప్పారు కాబట్టి నేను కొంచెం కాంప్లిమెంటరీ స్వీకరిస్తున్నాను నాతోటి కొంతమంది ఏమన్నారంటే స్వామిజీ మీది లోన్ వాయిస్ కండి అన్నారు ఐ వాజ్ వెరీ హ్యాపీ టు హియర్ దాట్ అతను నన్ను పొగిటేయడని నేను అనుకోవట్లేదు నేనేమనుకుంటున్నానంటే ఒక ఆబ్జెక్టివ్గా చెప్పాడని నేను అనుకుంటున్నాను పది మందిని చూసి నాకు అతను ఆ మాట చెప్పాడు ఒక పండితుడికి చెప్పాడు కాబట్టి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లోన్ వాయిస్ చాలా రాంగ్ మెసేజింగ్ వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పేటువంటి కర్మలన్నీ కూడా అశాస్త్రీయములు శాస్త్రీయమైన కర్మలు కానే కాదు అశాస్త్ర విహితం అని రాబోతోంది అనుకుంటారు అలాగే వాళ్ళు చెప్పే ఉపాసనలన్నీ కూడా భేద నిష్ భేద బుద్ధియందు పరినిష్ఠితములైన ఉపాసనలు తద్వారా భేదమునే పెంచి పోషించే ఉపాసనలు ఏవైతే ఉంటాయో అవి అంతిమంగా మనిషికి చాలా హానిని చేస్తాయి అవేమీ ఉపయోగకరమైన ఉపాసనలు కాదు ఉపాసనా తత్వము నడుగకుండగా భేద ప్రధానంగా అంధవిశ్వాసములతో నిండి ఉండే విధంగా ఉపాసనలను మెసేజింగ్ చేస్తూ ఉండడము సమాజంలో ప్రచారం చేస్తూ ఉండడము ఇది ఆధునిక కాలంలో మనకు కనపడేటువంటి ఒక వికృతమైన పరిస్థితి బహుశా కలికాలం అంటే ఇదేనేమో నేను అనుకుంటాను నేను ఉండితే కాలాన్ని ఇది కలికాలం అది కృతయుగం అని డివైడ్ చేయడం నాకు ఇష్టం ఉండదు ఐ డోంట్ డూ దాట్ బట్ స్టిల్ ఒకవేళ కలి అనే మాటని మనం చెప్పాల్సి వస్తే కలి కలహ కలహమునకే కలి అని పేరు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రచారము సమాజంలోకి వెళ్ళడం ఇది కలి యొక్క ఒకనొక లక్షణం అని నాకు అనిపిస్తుంది వాటెవర్ తథా ఆయన అనుసాయజ్ఞాదీనామీ సత్వాది గుణభేదేన వివిధత్వ ప్రతిపాదనం యజ్ఞములను కూడా మూడు విధములుగా ఆయన ప్రతిపాదించబోతున్నాడు శ్రీకృష్ణుడు ఈ యజ్ఞాలు చేసి వాళ్ళు గీత చదవరు భగవద్గీత చదవరు వాళ్ళకి ఎవరు చెప్పి వాళ్ళ అని అనుకోవాలి వాళ్ళకి తెలియదు వాళ్ళు తెలుసుకోవాలని అనుకోరు వాడు ఆ కర్మను చేయాలని హడాలో ఉంటాడు తప్ప మనం ఏ కర్మను చేసినా అది సాత్వికమైన కర్మ అవ్వాల్సి ఉంటుంది తాజస కర్మలు మనకి వద్దు అని వాడు అనుకోడు సో ఇప్పుడు ఈ పారాయణలు చేస్తూ ఉంటారు ఏవేవో అలా పారాయణ ఏవో పుస్తకాలు వేసుకుంటూ ఉంటారు పారాయణలు చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు ఓ పుస్తకం ఒకటి ప్రచురిస్తారు ఆ పుస్తకంలో ఏముంటాయి ఓ పాతిక స్తోత్రాలు ముప్పై స్తోత్రాలు పెడతారు ఒక వేదాంత ఈ శిష్యుడు వేదాంతాన్ని బోధించేటువంటి సంస్థ నుంచి ఈ స్తోత్ర రత్నా వెళియను స్తోత్రమాల ఇలాంటివేవో పేరు పెట్టి ఓ పుస్తకం ఒకటి విడుదల చేశారు ఇవన్నీ వేసి ముందు ఈ పుస్తకాల్లో రెండు దోషాలు అన్ని అప్పు ఎన్ని ఎక్కువగా ఉంటాయంటే చెప్పలేనన్ని అప్పు చచ్చులు అప్పు చచ్చుల పట్టికనే మీరు ఓ ప ఓ పది పదిహేను పేజీలు కట్టచ్చుకో ఓకే సో అలా ఉంటాయి అభివృద్ధి అన్ని తప్పులే ఎందుకంటే ఆ స్తోత్రాన్ని సంగ్రహించిన వాడికి సంస్కృతం రాదు కానీ డిటీపీ చేసిన వాడికి సంస్కృతి రాదు ప్రూఫ్ రీడింగ్ చేసిన వాడికి సంస్కృతం రాదు వీళ్ళందరూ కలిసి ఆ పుస్తకం తయారు చేస్తే అది ఎలా ఉంటుంది అంత ఘోర కలి అలా ఆ పుస్తకాలు దాంట్లో నేను ఈ వేదాంత ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది ఆ పుస్తకం దాంట్లో తప్పులు ఉండవు ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనుక నేను ఆ పుస్తకాన్ని రిఫర్ చేస్తూ అతను అడిగాను ఏమిటా ఈ స్తోత్రం పెట్టేది ఇంట్లోను అది వేదాంతానికి తగ్గట్టుగా ఉంది ఆ స్తోత్రం అది అది రజోగుణ ప్రధానంగా ఉన్నదే స్తోత్రము అది పెట్టేది ఏంటి అని అడిగాను ఆ చాలా కోడిగుడ్డుకి ఏకలు తీసినట్టుగా నువ్వు లెక్క పెడతావు అంటే అలా కదయ్యా నువ్వు భగవద్గీత చదివిన వాడివి ఈ స్తోత్రము ఈ పుస్తకంలో ఉండదగ్గది కాదు రాంగ్ మెసేజింగ్ లోకి వెళ్తుంది కాబట్టి ఊరికే ఏదో బుద్ధి ఎద్దు చేయలోబడ్డట్లుగా నేను ఒక సానుకం ఆ విధంగా ఈ స్తోత్రాలు చదివి ఆ స్తోత్రాలు చదివి ఈ పారాయణలు చేసి ఆ పారాయణలు చేస్తే ఆల్ ఆఫ్ దట్ ఈస్కి ఈ షుడ్ నాట్ బి లైక్ దట్ మీరు పారాయణ చేస్తే అది సత్వగుణ ప్రధానంగా మీలో ఒక పరివర్తన తీసుకొచ్చి ఉండాలి మీరు కర్మ చేసినట్లయితే యజ్ఞాదుల మీరు చేయవచ్చు కర్మలు చేయించవచ్చు ఒకప్పుడు చేస్తుంటే మీరు వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు కానీ అది సాత్వికమై ఉండాలి నేను దానికి తీర్థయాత్రలను కూడా కలుపుతా అలాగే దానము అలాగా రాబోతోంది కాబట్టి వీటన్నిటినీ తెలుసుకొని సాత్వికమైన వాటిని మనం స్వీకరించాల్సి ఉంటుంది ఇహ రాజసామసాన్ బుద్ధా కాబట్టి మీరు ఈ అధ్యాయం చదివి సాత్వికములు ఏమిటి రాజసములు ఏమిటి అని మీరు తెలుసుకోవాలి తెలుసుకుని ఏం చేయాలి సో కథను నామ పరిత్యగే రాజస తామసములు అనే కేటగిరీలో పడితే ఆ కర్మను మీరు చేయవద్దు ఆ ఉపాసనల్ని మీరు కొనసాగించవద్దు ఎందుకు అలాంటి ఉపాసనలు రాముని ఉపాసన చేయండి కృష్ణుడిని ఉపాసన చేయండి శివుణ్ణి ఉపాసన చేయండి ఉరికే అశాస్త్రీయములైనటువంటి చిల్లర మల్లర ఉపాసనలన్నీ మనకెందుకు సో ఈ క్విక్ ఫిక్స్ ఉపాసనలు ఉంటాయి క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ లాగే క్విక్ ఫిక్స్ ఉపాసనలు ఏవో ఉంటాయి ఏదో దీన్ని దాన్ని ఫిక్స్ చేసేదో ఉపాసన అంటాడు ఏంటండి మీ సమస్య ఏంటండి అంటే మా పిల్లాడు ఎంసెట్కి వెళ్తున్నాడండి అవచ్చే మీరు పని చేయండి ఆ సహస్రనామంలో ఆ మంత్రం ఉంది కదా ఆ నామం ఉంది ఆ నామానికి ముందు క్లియమ్ పెట్టి చేయండి అంటాడు ఇలాంటి క్విక్ ఫిక్స్ చిల్లర మల్ల ఉపాసనలు వాడికి సరిగ్గా తెలియదు స్త్రీలింగానికి చతుర్థి విషయం ఎలా చెప్పాలో వాడు ఎరగడం సో అలాంటి వాళ్ళు ఏం ఉపాసన చెప్తారు మీకు స్త్రీలింగంలో చతుర్థీ విభక్తి ఎలా ఉంటుందో ఎరగనివాడు మీకు ఏం ఉపాసన చేయిస్తాడు మీ చేత కాబట్టి అలాంటి కుంకి ఉపాసనలు అరకొర ఉపాసనలు చేయకూడదు రాజస్సు తామస పారాయణలు ప్రార్థనలు స్తోత్రాలు శ్లోకాలు మంత్రాలు ఉపాసనలు కర్మలు వీటన్నిటినీ కూడా లాక్ స్టాక్ బేరలో కట్టగట్ట గోడవతలు పారేసి మీరు చక్కగా సాత్వికమైనటువంటి చేసీది కొద్దిగానే ఉండాలి చేసీది కొద్దిగా ఉంటే చాలు గంజిగోవు పాలు గరికడైన చాలు కరివిడైన కరము పాలు కరమా కాదు కరమేనా ఊహించి చెప్పేది ఓకే అలా ఉండాలి కాబట్టి రాజస తామసం నిర్మోహమాటంగా క్రోశావతను పారేసి ఏం చేయాలి మనం కథన్నునామా పరిచయం చే కథన్ను నామా అంటే ప్రయోగం శంకరుడుది దాన్ని ఆక్రోశము ఉంటారు శ్రీకృష్ణుడు హృదయంలో ఒక ఆవేదన ఆ ఆవేదనతోటి ఆయన చెప్పబోతున్నాడు ఏమని వీళ్ళు ఈ రాజస్థాన తామసములను తెలుసుకుని విడిచిపెడితే బాగుండు దాని వల్ల మోహం వేస్తా వీళ్ళు విడిచిపెడతారో విడిచిపెట్టరో అని కథన్ను నామా అనే మాటలో అంత అర్థం ఉన్నది వీళ్ళు విడిచిపెడతారో వీళ్ళు విడిచిపెట్టరు సాత్వికమును పట్టుకోవాల్సి ఉంటుంది పట్టుకుంటారో పట్టుకోరు అనే ఒక ఆక్రోశంతో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అది సాత్విక సాత్వికములను మాత్రమే వీళ్ళు అనుష్ఠించాలి అయితే దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే రాజస తామస పరిత్యాగము మోర్ ఇంపార్టెంట్ ధ్యాన సాత్విక అనుష్ఠానం కాబట్టి ముందు ప్రముఖ స్థానం దేనికిస్తాయి ఇది వేదాంతం కదా ఇది ఇక్కడ నిషేధ శాస్త్రం ఇది ఇక్కడ మీరు ఏది అనుష్ఠించారన్నది అంత పెద్ద ముఖ్యం కాదు అసలు మీరు కర్తే కాదు మీరు కర్తభోక్త కానే కాదు తెలుసుకుంటే కాబట్టి ఇక్కడ మీరు ఏది అనుష్ఠిస్తున్నారన్నది ప్రముఖ అది సెకండరీ ప్రైమరీ ఏమిటంటే మీరు రాజస తామసములను దూరం పెట్టారా లేదా అన్నది ముఖ్యం కాబట్టి రాజస తామసాన్ని కథం పరిచయజేత సాత్వికానేవ కథం అనుతిష్టవర్థం అనే ప్రయోజనమును ఉద్దేశించి ఈ విచారము కొనసాగుతున్నది సో సర్వస్య సర్వస్య అంటే మానవులందరికీ కూడా త్రివిధ ప్రియ భవతి ఆహారస్లోపి ఆహారం కూడా మూడు రకముల ఆహారము ప్రియముగా అనిపిస్తుంది వాళ్ళకి మూడు రకముల ఆహారాన్ని వాళ్ళు ఇష్టపడతారు